హలో ప్రియమైనమిత్రమా మీరు ఎప్పుడైనా వినగలిగే అతి ముఖ్యమైన ప్రశ్న ఇదే కావచ్చు ఏసు ఎవరు ఈ ప్రశ్నకు మీ సమాధానం జీవితం పట్ల మీ దృక్పథాన్ని మాత్రమే కాకుండా మీ శాశ్వతమైన విధిని కూడా రూపొందిస్తుంది ఒకరోజు ఆయన తన శిష్యులతో నడుచుకుంటూ వెళుతుండగా ఏసు ఇలా అడిగాడు ప్రజలు నన్ను ఎవరని అంటారు కొందరు ఇలా అన్నారు అతను ఒక ప్రవక్త బహుశా బాప్టిస్ట్ జాన్ ఆ కాలపు ప్రసిద్ధ ప్రవక్త అయిన హేరోదురాజుచే చంపబడ్డాడు మరికొందరు యూదుల చరిత్రలో అత్యంత శక్తివంతమైన ప్రవక్త బహుశా ఎలిజా అన్నారు నేటికి ప్రజలు అనేక సమాధానాలు ఇస్తారు ఆయన గొప్ప సాధువు అని కొందరు అంటారు మరికొందరు ఆయన తెలివైన గురువు లేదా క్రైస్తవ మతస్థాపకుడు అని చెబుతారు అయితే ఏసు వారిని సూటిగా ఇలా అడిగాడు నేను ఎవరని మీరు అంటున్నారు పీటర్ బదులిచ్చాడు మీరు మెస్సీయా సజీవదేవునికుమారుడు మరియు యేసు చెప్పాడు మీరు ధన్యులు ఇది పరలోకంలో ఉన్న నా తండ్రి ద్వారా మీకు బయలుపరచుబడింది మరో మాటలో చెప్పాలంటే ఏసు ఎవరో నిజంగా తెలుసుకోవాలంటే మనకు దేవుని సహాయం కావాలి యేసు కేవలం గురువు మాత్రమే కాదు ఆయన మెస్సీయ వాగ్దానం చేయబడిన రక్షకుడు అతను దేవుని కుమారుడు పాపం యొక్క తీర్పునుండి మనలను రక్షించడానికి పంపబడ్డాడు యేసు చరిత్ర మార్చాడు మీరు బైబిల్ చదవకపోయినా మీరు అతని ప్రభావాన్ని అనుభవించారు ప్రపంచంలోని అతిపెద్ద సెలవుల్లో ఒకటి క్రిస్మస్ అతని జన్మదినాన్ని జరుపుకుంటుంది ఎందుకు ఎందుకంటే ఆయన జీవితం ప్రపంచాన్నే మార్చేసింది క్యాలెండర్ కూడా అతని రాకడ చుట్టూ కేంద్రీకృతమై ఉంది బీసీ క్రీస్తుకు ముందు మరియు ఏ అర్థం మన ప్రభువు సంవత్సరంలో మీరు దాని గురించి ఆలోచించకపోవచ్చు కాని మీ పుట్టిన సంవత్సరం కూడా ఏసు వచ్చిన సమయం నుండి లెక్కించబడుతుంది పుట్టకముందే ఎవరి జీవితం వివరంగా చెప్పబడిందో మీకు తెలుసా నాకు ఎవరూ తెలియదు ఎసుతప్ప అతని రాక యాదృచ్ఛికమైనది కాదు అతని జీవితం శతాబ్దాల క్రితమే ప్రాచీన గ్రంథాలలో వివరించబడింది కేవలం కొన్ని ఉదాహరణలు అతని కన్యజన్మ మరియు జన్మస్థలం ముందుగా చెప్పబడ్డాయి ఏసయా మరియు మీకా అతని బాధ మరియు మరణం గురించి వివరించబడింది యషయా యాభై మూడు అతని కూడా ఊహించబడింది కీర్తన పదహారు ఈ నిరవేరిన ప్రవచనాలు శక్తివంతమైన సాక్ష్యం యేసు వాగ్దానం చేసినవాడు ఇప్పుడు అతను ఏమి చెప్పాడు మరియు ఏమి చేశాడో ఆలోచిద్దాం యేసు ఎవ్వరూ మాట్లాడలేదు అతని బోధనలు ప్రేమ శక్తి మరియు అధికారంతో నిండివున్నాయి పాపాలను క్షమించాడు ఆయన రోగులను స్వస్థపరిచాడు అతను నీటిమీద నడిచాడు అతను చనిపోయిన వారిని లేపాడు ఇవి కేవలం అద్భుతాలు కాదు అవి అతని దైవిక గుర్తింపు సంకేతాలు ఏసు ధైర్యమైన వాదనలు చేశాడు నేను ప్రపంచానికి వెలుగును నేను పునరుత్నమును మరియు జీవమును నేనే మార్గం సత్యం మరియు జీవం మరియు ఆయన అబ్రాహాము పుట్టకముందే నేను అబ్రహం యూదు మరియు ప్రాచ్య ప్రజలకు తొలి పూర్వీకుడు వీటిలో ప్రతి ఒక్కటి మనకు చూపుతుంది యేసు కేవలం సత్యాన్ని సూచించలేదు అతను సత్యం అతడు శాశ్వతుడు ఏసు మనల్ని రక్షించడానికి వచ్చాడు మన సమస్యల నుండి మాత్రమే కాదు నుండి పాపం మరియు మరణం కూడా మన పాపాలకు మూల్యాన్ని చెల్లిస్తూ కోసం బలిగా మరణించాడు అప్పుడు అతను మళ్లీ లేచాడు మరణాన్ని ఓడించడం తద్వారా మనమాయనతో కలకాలం జీవించగలం కాబట్టి మీకు ఏసు ఎవరు అతను ఎవరో మీరు విన్నారో మెస్సీయుడు దేవుని కుమారుడు లోకానికి రక్షకుడు కాని అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఆయన మీరక్షకుడా ఈరోజు మీరు మీ హృదయాన్ని తెరిచి ఆయనను మరింతగా తెలిసికొనాలనుకుంటున్నారా మీరు చెప్పగల సాధారణ ప్రార్థన ఇక్కడ ఉంది సృష్టికర్తదేవా నన్ను కరుణించు నిజంగా ఏసు ఎవరో తెలుసుకోడానికి నా కళ్ళు తెరవండి ఆయన ఎందు విశ్వాసముంచుటకు నాకు సహాయము చేయుము ఏసులో ఆ విన్నందుకు ధన్యవాదాలు ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే మరిన్ని అన్వేషించడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఏసు నీకు దూరం కాదు అతను మీ పేరు పిలుస్తున్నాడు